మధ్య భాగంలో రాళ్ళు కరిగిపోయే ఉంటాయి అంటే ద్రవ పదార్థం లాగా ఉంది సెమీ లిక్విడ్ అనమాట అది అది మనకి ఎక్కడ తెలుస్తుంది అగ్ని పరోధాలు తెలుస్తుంది లోపల ఉన్నటువంటి పైకి చిముకొస్తుంది అనమాట లోపల ద్రవీభవ్ంది మెల్లమెల్లగా చల్లబడి చల్లబడి చల్లబడి రాళ్లుగా మారింది మారిన రాళ్ళు పై స్థితికి వచ్చేటప్పటికి మట్టిగా వచ్చింది దాని పైన ద్రవీభూతమై ఉన్నటువంటి సముద్రాలు పనిచేస్తున్నాయి ఈ సముద్రాలు సముద్ర గర్భం ఎక్కడ దాకా ఉంది అంటే చాలా కిలోమీటర్ల లోపల వరకు ఉంటుంది అయితే అప్పర్ మ్యాంటిల్ అంటాం ఈ అప్పర్ మ్యాంటల్ వరకే ఉంటుంది మ్యాంటిల్ క్రస్ట్ కోర్ అని మూడుగా విభజించి ఆ మ్యాంటిల్ని మళ్ళీ అప్పర్ మ్యాంటల్గా విభజిస్తా ఉన్నాడు దీని అంతా జియాలజీ అని ఒక ప్రత్యేక శాస్త్రం ఇది భూమిని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఈ జియోలజీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మన శాస్త్రం లాగానే నిరంతరాయంగా అధ్యయనం జరుగుతుంది ఇదంతా ఎంత జరిగినప్పటికీ ఏమై ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారాయా క్వశ్చన్ అక్కడెక్కడొచ్చినప్పుడు సరే ఈ ఆరు ఋతువులు ఈ వాతావరణం ఈ ప్లాస్మా ఈ జీవ పదార్థం ఈ ప్రోటో ఈ ప్రోటోపొలాజము ఈ ఆర్ఎన్ఈన్ఇ ఇది ఉన్నదాన్ని మనం ఏం చేసామంటే కనుక్కున్నాం ఇప్పుడు ఎర కొత్త దాన్ని ఏర్పాటు మనం ఏమన్నా ఉన్నది ఎలా ఉన్నది కనుక్కున్నామా వెరీ ఇంపార్టెంట్ రీసెర్చ్ అనండి డిస్కవర్ అనండి ఏ పేరన్నా పెట్టుకోండి ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఉన్నది కనుక్కుంటున్నాం మనం కొత్త దాన్ని మనం కొత్త జీవిని సృష్టించలేదు ఇంతవరకు మనం లేదంటే కొత్త జీవ పదార్థాన్ని సృష్టించలేదు లేదు మరొక పద్ధతిలో ఆలోచిస్తే కొత్త శక్తిని అంతకంటే సృజించలేదు ఉన్న పదార్థాలను ఉన్న శక్తులను ఉన్న స్థితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం వైజ్ఞానిక దృక్పథంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనస్సును అర్థం చేసుకోవాలన్నా కూడా మనోవిజ్ఞానం కావాలి బుద్ధిని అర్థం చేసుకోవాలన్నా కూడా బుద్ధికి సంబంధించిన విజ్ఞానం కావాలి అట్లాగే నీ అహంకారాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా అహంకారానికి సంబంధించిన విజ్ఞానం కావాలి మనసు బుద్ధి చిత్తము అహంకారం అనే నాలుగు విభాగాలకు కూడా ఈ విజ్ఞానం అన్వయిస్తుంది చిత్తానికి సంబంధించిన విజ్ఞానానికి చైతన్య విజ్ఞానం అని కూడా పేరు అంటే రే ఎష్టిలో చూస్తేనేమో చిత్తము సమిష్టిలో చూస్తేనేమో చిత్ ఇలా ఉన్నది జాగ్రత్తగా వీటిని గమనించి వీటి యొక్క విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అవగాహనతోనే మనం ఆత్మస్వరూపాన్ని గుర్తించగలుగుతాము మనం ఒక ఇంటికి వెళ్ళాం ఆ ఇంటి యజమాని ఎవరు అనేది మనం అక్కడికి వెళ్ళి చూడగానే మనకు అర్థమైపోతుంది అంతేగాని ఆ ఇంటి యజమాని గారు ఎవరండి ఇంటి యజమాని గారు ఎవరండి అని అడగక్కర్లేదు ఎందుకని ఆ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న మనుషుల్ని కొంతసేపు గమనిస్తే ఎవరు యజమాని ఎవరు కాదు అనేది కూడా మనకి బోధపడుతుంది చాలా అంశాలు ఈ ప్రకృతిలో మౌనంగానే మనకు బోధిస్తూ ప్రకృతి అంతా మనకి మౌనంగానే బోధిస్తూ నిన్న రాత్రి దోస పండుగ నిన్న సాయంత్రం చూసాం దోస్కాయిగానే ఉంది రాత్రికి బాగా పండింది తెల్లారేటప్పటికి తొడిమ ఊడిపోయింది మౌనంగా బోధించింది ఉర్వారుకమే బంధనాన్ మృత్యోర్ముక్షియమామృత ఇలా ప్రకృతి అనేక సందర్భాలలో మౌనంగా బోధిస్తుంది ప్రకృతి అందించే బోధని మనం స్వాత్మ జ్ఞానంగా స్వీకరించడం రావాలి అది ఈ ఉపమానంలో మనకు తెలియజెప్తోంది సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యోదయం సూర్యాస్తమయం అనే సంధ్యలు కూడా మనకి బోధిస్తూ ఉన్నాయి నిజానికి సంధ్యాసమయం ఉందా అంటే ఆత్మనిష్ఠుడై ఉన్నవాడికి సంధ్యాసమయం లేదు ఎందుకని వాడికి తెలుసు సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు ఏమండి ఆత్మనిష్ఠుడై ఉన్నవాడికి తప్ప సూర్యుడు ఉన్నాడని తెలియదా మిగిలిన వాళ్ళకి మాకు కూడా తెలుసు కదా చదువుకున్నాం కదా మేము కూడా విజ్ఞానం ఉంది కదా మాకు కూడా మరి మా తెలివితేటలతో విజ్ఞానంతో సూర్యుడు ఎప్పుడు ఉన్నాడని తెలుస్తూ మా పని మేము చేసుకుంటూ మా విషయాల్లో మేము మునిగి ఉన్నంత మాత్రం ఇప్పుడు మాకు ఆత్మజ్ఞానం లేదని మీరు అని అధిక్షేపం అనమాట ఇది నివర్తించే పని చేస్తున్నారు అనమాట చదవండి ఇందు మూలంగా జనుల ప్రయోజనములన్నింటినీ నిలుపుతున్నది కానీ సామాన్య జనులు సూర్యప్రకాశమే తెలియక కనబడుతున్న వెలుగునైనా లెక్క లెక్కించక వారి ప్రయోజనములన్నీ వారి స్వప్రకాశం వలననే జరుగుతున్నట్లు అనుకుంటూ జీవిస్తూ ఉంటారు అది సంగతి అంటే అర్థం ఏంటంటే మా ఇంట్లో సరకాయ కాసిందనుకోండి నా ప్రభావం వల్లే కాసిందండి బాబు మా ఇంట్లో గుమ్మడికాయ కాసింది నా ప్రభావం వల్లే కాసిందండి బాబు నేనే దానికి ఆధారం నేనే దాన్ని పోషించాను